ఐదు వందల ఎనభైవ కీర్తన పరినామమే మాకు పతివి నీవు గలుగా శరణాగతే మాకు సకల రక్షయ్యా నుదుట వ్రాసిన వ్రాత నోటి నీ తిరుమణి ఎదురేది ఏడు లోకాల పెదవి మీదటితేన పేరుకొనే ని జపము అదన మాకు అది ఓ అక్కర లేదయ్యా చేతికి వచ్చిన సుమ్ము చేరని శంకుచక్రాలు గాతల ఘాతల మాకిక ఏది గడమా లేదు నీతితో వెనుబలము నీదాసుల సేవ రాత్రి పగలు రాజులమూయ్యా తొల్లిటి పుణ్యఫలము తోడనే నీ సంకీర్తన తల్లి తండ్రి నీవు నీ తరుణీయును ఎల్లగా శ్రీ వెంకటేశకు చల్లగా బ్రతికితి మీ జయమందవయ్యా